భ నా దీవానికి మంత్రుల నా దివాశ్వ్రభ ఎంత మంది చూడలేకున్నావు ప్రభావిరు జ్ఞాపకం చేసుకుని నూతన విషయంలో నూతన శక్తి దని మా ప్రవర్తన మీద మీరు వెళ్ళమని ప్రదేశం మా ప్రవర్తన సప్లపరచమని ప్రాదేశం ఏసయానికి రాణి బిడ్డలు నడిపించి ఆటగాదాల కాల్చి నా దీవానికిభ నీరాకడీ ఎంతో సమీపం ఉంది యేశప్రభ ప్రభా నా దీవానికి శోదం భయంకర దినాలు చేస్తున్నాం నా దీవానికి మా విమోచనం దగ్గర ఉంది వేసప్రభ దీవానికి శోతం ఆత్మల భారం కళ్ళీలు ప్రార్థన ఇచ్చని అలలి విచారణ విడిపించండి నేషప్రభ మీరు పరిశుభ్రమే పరిషు ఉండాలా అలలి వాక్యధర పాఠ నడిపించి అందరమే ప్రభా ప్రభ మీ ఆత్మ కొమరించమని సైతాండాకలు కాల్చేయమని పరిశుద్ధాత్మ సాయం చేయమని స్తి పాత్రుడా స్తోత్రహుడా స్తులందు పూజార్హుడా స్తి పాత్రుడా స్తోత్రహుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశమందు నాకెవరున్నుణ ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్న ప్రభు స్తు పాత్రుడా స్తోత్రారుడా స్తూలందుకో పూజార్హుడా స్తి పాత్రుడా స్తోత్రార్హుడా స్తోల కో పూజార్హుడా నా శత్రువులు నన్ను తరుము చుండగా నాయాత్మనాలో కృంగినే ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాలో కృంగినే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా తులుకో పూజార్హుడా స్తి పాత్రుడా స్తోత్రార్హుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నరుణ ప్రభు ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నరుణ ప్రభు స్తు పాత్రుడా స్తోత్రారుహుడా స్థుతులందుకో పూజారుహుడా స్తు పాత్రుడా స్తోత్రారుహుడా స్థుతులందుకో పూజారుహుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా న నిలి చేరునా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోభకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో సంగములో నీ వాక్య ధ్యానమే నాత్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నిసంగలో స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తోల నందుకో పూజార్హుడా స్తు పాత్రుడా స్తోత్రారుహుడా స్తోలందుకో పూజార్హుడా ఆకాశ మందు నీవు తాప నా కెవరున్నుణ ప్రభు ఆకాశ నీవు తాపా నా ప్రభు స్తు స్తోత్రార్హుడా స్తోతులందుకో పూజార్హుడా స్తు పాత్రుడా స్తోత్రార్హుడా స్తోతులందుకో పూజార్హుడా హెల్లి థ్యాంక్ రవి బ్రదర్ ప్రైజ్ రాట్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ రాట్ ప్రైజ్ రాట్ బ్రదర్ ఇంకోన ప్రేరేపులున్న పాట పాడండి బ్రదర్ ఒకటి మనోజ్ బ్రదర్ కానీ మాధురి శిస్టర్ కానీ ను పోలినవరూ మెలు చేయు నిన్నేనే నమ్మితి నా దేవా మెలు చేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవులేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితము నాకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యాక్షదాయ్ ఆరాధనా లోహిం ఆరాధనా అడోనాయ్ ఆరాధనాయ శువ ఆరాధనాయ సద ఆరాధనాయ లోహి ఆరాధనా అడోనాయ ఆరాధనాయ శువ ఆరాధన భృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుణిచి తివయ్యా కంటి పాప వల్లే కాచి కరుణతో నడిపితివయ్య కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచి తివయ్యా కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపి తివయ్యా అల్షదాయ్ ఆరాధనా ఎహిం ఆరాధనా అడోనా ఆరాధనా ఆరాధనా ఎల్షదాయ్ ఆరాధనా ఎహీం ఆరాధనా అడోనై ఆరాధనా యేసువా ఆరాధనా నిన్ను పొలిన వారెవరు మెలుచేయు దేవుడవు నిన్నేనే నమ్మితిన్ నాదే జీవితమునకు ఆధారం చేసికొంటిని నీవునేని జీవితమంతా వర్ధముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఎల్ సదాయ్ ఆరాధనా లోహీం ఆరాధనా అడోనాధనాశువ ఆరాధనా ఎల్ సదాయ్ ఎలోహిం ఆరాధనా ఎల్లో ఆరాధనా అడోనాధనా ఆరాధనా మరణపు మార్గమందు నడిచి వేళయందు వేళ ఎందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మనిచ్చితి మరణపు మార్గమందు నడిచి నా వేళ ఎందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మనిశ్చితి వయ్యాదాయ్ ఆరాధనాహిం ఆరాధనా అడోనాయ్ ఆరాధనాయ శువ ఆరాధనా ఎరుషదాయ్ ఆరాధనా లోహిం ఆరాధనా అడో నా ఆరాధనా ఆరాధనా నిను పోలిన వారెవరు మెలుచేయు దేవుడవు నిన్నేనే నమ్మి తిన్నా దేవా నిన్నే నా జీవితము నాకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా అర్షద ఆరాధనాలోహిం ఆరాధనా అడోనా రాధనా శువ ఆరాధనా అర్షదయ్ ఆరాధనా లోహీం ఆరాధనా అడోనా ఆరాధనా జుంటతే నిన్నునామే మధురం ఏసయ్య సన్నిధిని మరువ జాలను జుంటతే నిలు కన్నా ఏ సునామ మే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంటు తినేదారలు కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధిని య్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టి గనను నిలిపి ఏ శయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టి నను ఉంచి నన్నెంతగానో దీవించి విజీవ జలపుటలతో ఉజ్జీవింపజేసనే నన్నెంతగానో దీవించి జీవజలపుటలతో ఉజీవింపజేసనే జుంటతేనే దారలు కన్నా ఏ సునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువచాలను జుంట తేనే దారలు కన్నా ఏ సునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువచాలను ఎసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి ఎసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసినే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసేనే జుంట తేనే దారలు కన్నా ఏసునామే మధురం ఏసయ్య సన్నిధిని మరువ జాలను జుంట తేనె దారలు కన్నా మధురం ఏసయ్య సన్నిధిని మరువ జాలను ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గనను మార్చి ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించి సువాసన గనను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయో చవాలతో ఊరేగింపజేసెని నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింప చేసేనే జుంట తేనే దారలు కన్నా ఏసునామే మధురం ఏసయ్య సన్నిధిని మరువజాలను జుంట తేనే దారలు కన్నా ఏసునామే మధురం ఏ సయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జీవిత ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంటి తేనె దారలు కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య మరువజాలను మరువ దారలు కన్నా ఏనామే మధురం ఏ సయ్య సన్నిధిని మరువాలను హలో హలో జీవనదిని నృదయములో ప్రవహిం జీవనదిని నృదయాలో ప్రవహీం పాజేయూ మయ జీవనదిని నృదయములే జీవన దిని నాహదయూల ప్రవహీం పచేయోమయ శరీర క్రియల నియూ నాలో నీం శరీర క్రియల నాలో నలో నీం పచేయ జీవనదిని నృదయాములో ప్రవహీ పచే యు మయా జీవనదినీ నరుదయాములో ప్రవహీం పచేయమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో ీ బలము ప్రసాదించుము జీవనదిని నృదయములో ప్రవహింపచేయుమయ జీవనదిని నృదయములో ప్రవహింపచేయుమయ ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నృదయముల ప్రవహింప చేయుమయ్య జీవనదిని ప్రవహింపచే హ్యాంక్ యూ రవి బ్రదర్ ప్రైజ్ హలే రవి బ్రదర్ మీ వాయిస్ ఇనిపిస్తలేదు బ్రదర్ ఆ బ్రదర్ ఇన్పిస్తుందా వాయిస్ వినిపిస్తుందా ఇనిపిస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ సరే దేవుని వాక్యం ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడా నీకు వర్ణాలిసయ్య అబ్రహాం ఇశాఖ యాకబుల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవము గల తండ్రి నీకే వందాలిసయ్య ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవీ దాన్ని బట్టి నీకు వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం నైనా ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహాేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగా కాహాలలుయ్య ఈ మధ్య కానీ సమయంలో నేను మీ వాక్యం మేము ధ్యానించబోతుందిగా ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మాభిషేకం మాకు అనుగ్రించండి వాక్యంలో నీ సత్యాన్ని మేము గ్రహించేలాగా మా ఆత్మీయ నేతలు ఇవ్వండి ప్రభావ మీరు మాతోనే మాట్లాడండి ప్రభావ నాయన ఇస్త మీకు స్వరం మేము వినాలా ఓ దేవాతి దేవా మీరు మాతో మాట్లాడండి మా తలంపులు మా ఆలోచన సమస్యను కొట్టి ఆయన మీ తలంపులు మేము చోటిస్తున్నాం మా ప్రవర్తన అంతటింది తండ్రి మీకు అధికారాన్ని ఒప్పుకుంటుంది నాయన మీ చిత్రాన్ని సరే మేము పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మత్యస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఈ వాక్యం గురించి మనం గత వారం మనం మాట్లాడినాము కాబట్టి ఈ వాక్యము ఎంతో విలువ ఈ వాక్యంలో ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి కాబట్టి తిరిగి మరోసారి అది మనం ధ్యానిస్తాము మతైస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి ఒక యవనస్తుడు వచ్చి మన ప్రభుని అడుగుతున్నాడు నిత్య కావాలంటే ఏం చేయాలా నేనేం మంచి కార్యం చేయాలా అని ఆయన అక్కడ సంబోధిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన ఒక మాట మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి వచ్చిలో అందుకు యేసు పరిపూ పరిపూర్ణవుటకు ఓరిన ఎడల ఓయని ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు పరలోకమందు మంది నీకు ధనం కలుగును నువ్వు వచ్చి వెంబడించమని అతనితో చెప్పినావు కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే పరిపూర్ణం కావటం అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలా అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది మనకి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే మనకి సంపూర్ణంగా ఆయన పోలిగా మారినప్పుడే ఆయన పోలిక చెప్పిన ఆయన స్వరూపంగా మారినప్పుడే పరిపూర్ణంగా కాబట్టి మత వార్త ఐదో తొమ్మిది నలభై ఎనిమిదో మీ పర్లోకొప్ప తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణంగా ఉండేదురు అన్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు సమస్తం మీద సృష్టి కడతాయన కాబట్టి ఆయన పరిపూర్ణుడు అన్నప్పుడు మన ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు తండ్రి గుణగానమే కుమారుడు కుమారుడు అనేది మనం చూస్తున్నాం మనం అక్కడ ఆయన తంది అనే దేవుడు ఉపమాన రూపంగా ఈ లోకంలో మానవ రూపంగా ఆయన రావాల్సి వచ్చింది కాబట్టి మనం ఆది కారణం మన యవహన్సు వార్త మొదటి అధ్యాయ మొదటి వచ్చిన మనం చూసినప్పుడు ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యమే దేవుడి ఆ వాక్యమే పద్నాలుగు వచ్చినకి వచ్చినప్పుడు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించనుంది మనం ఆయన పరిపూర్ణం ఏమిటో పరిపూర్ణతల పొందితీమని అక్కడ చూస్తాం వాక్యం మనం కాబట్టి దేవుని వాక్యమే ఎస్ వాక్యం ఆయనే వాక్యం ఆయనే వాక్యం కాబట్టి ఆ వాక్యము ఈ లోకంలోకి వచ్చి మనుషులను పరిపూర్ణగా మార్చడానికి ఈ లోకానికి వచ్చింది కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చిండో అన్నప్పుడు ఆయన పరిపూర్ణత మనం పొందుకోవాలని ఇక్కడుంది అక్కడ వాక్యం మీ తండ్రి పరిపూర్ణ కనుక మీరు కూడా పరిపూర్ణగా ఉండేదారు ఎప్పుడు ఉండేదారు అనేది మనం చూస్తాం అయితే ఎప్పుడు పరిపూర్ణంగా అవుతాం అన్నప్పుడు ఇక్కడుంది ఇక్కడ యవనస్తుడు దేవుడు ఆయన అడుగుతున్నాడు ధర్మశాస్త్రం పాటించేవంటే పాటించిన అన్నాడు నీ తల్లిదండ్రులు సన్మానించే సన్మానిస్తాను అన్ని నేను చేసినాడు నీ పొరుగోని ప్రేమించావంటే అక్కడ కూడా చెప్తున్నా అన్ని పాటించాలని చెప్తున్నా ఇక నాకు ఏంది కొద్దు అని అక్కడ అంటే నువ్వు అన్ని పాటించను అని చెప్పుకుంటున్నావు కానీ నువ్వేం పాటించలేవు చూడండి ఏం పాటించలేదు ఆయన అక్కడ అర్థమవుతుంది సరే దేవుడే టెస్ట్ పెడుతున్నా అక్కడ కేసుప్రవ్వే ఒక టెస్ట్ పెడుతున్నా అక్కడ ఏంటంటే ఇక్కడ నిజంగా పాటిస్తుందా లేదా అనేది టెస్ట్ పెడుతూ అప్పుడు ఏం చెప్పిండు అక్కడ నువ్వు పరిపూర్ణ ఒకటప్పుడు నువ్వు కోరుకుంటున్నావా నిజంగా మనం నిజంగా పరిపూర్ణం కావాలని కోరుకుంటున్నావా ఈరోజు కాబట్టి పరిపూర్ణం కోరినప్పుడు ఏం చేయాలా ఇప్పుడు మనం సాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రభ మమ్మల్ని ఇంకా సంపూలుగా నీ పోలిగా మార్చు ప్రభ నీ సంపూలకు సాగిపోతాం అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఆ రీతికి పోవాలి కాబట్టి కానీ ఏంది ఆ పరిపూర్ణతగా ఎందుకు మారాలా అన్నప్పుడు మనం పరిపూర్ణగా మారకపోతే ఆయన సన్నిధిలో మనం ఉండలేం మొట్టమొదట కాబట్టి ఆయన పరిపూర్ణగా అవ్వాలనే లోకానికి వచ్చింది ఆయన ఎందుకు నిత్య జీవం ఆయన విశ్వాసం నుంచి పత్తివాడు నశింపక నిత్యజీవం పొందుకోవాలనే వచ్చింది ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది కాబట్టి ఎవరు కూడా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు అనే విషయం చెప్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నట్టు అడగటం మంచిదే కదా అంటే ఒక విధంగా చెప్పండి వేషధారను చూపిస్తుంది అక్కడ నేను అన్ని పాటిస్తున్నాను కాబట్టి ఆయన చెప్పేదానికి ఆయన ఆయన చెప్పేదానికి ఆయన పాటించేదానికి ఎక్కడ కూడా తేడా లేదన్నట్టు ఏం సంబంధం లేదన్నట్టు అంటే పైకి భక్తి ఉంది కానీ దానికి శక్తి లేదన్నట్టు కానీ అక్కడ ఏసు ప్రభు ఆయన హృదయాన్ని కాబట్టి ఆయన హృదయ అంతరంగంలోని దేవుడు కదా మన హృదయంలో ఏముందో అన్ని తెలుసు కాబట్టి ఆయనకి ఎవరు బోధింపక్కర్లేదు ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఇట అక్కర్లేదు కానీ ఆయన ఎందుకు రీతిగా ఉన్నప్పుడు అంటే ఆయన ఒక టెస్ట్ పెడుతుంది అక్కడ ఏంటంటే నువ్వు పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలా అనే విషయం చూడండి మనం పరిపూర్ణం కావాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి ఎప్పుడు మనం పరిపూర్ణంగా అవుతుంది సంపూర్ణంగా ప్రభువులో మనం పరిపక్వం చెందాలంటే సంపూర్ణంగా ఆయనలో కావాలంటే ఈంది కావాలంటే ఆయనలో ఇమిడిపోవాలంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆయనలో ఇమిడిపోవాలంటే ఏంటి అంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మని అక్కడ అంటే ఆయనకు ఆస్తి ఇప్పుడు బహుధనికి ఉండొచ్చు కానీ అతని ధనాన్ని ఎప్పుడు కూడా తన స్వార్థానికే వాడుకున్నాడు తన ఇరుగు పరుగు వాళ్ళకి ఎవరు కూడా పెట్టలే వాళ్ళకి వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళకే చేసిన కానీ ఎప్పుడు కూడా ఇతరులకు పెట్టింది లేదన్నట్టు కాబట్టి అక్కడ దేవుడు టెస్ట్ చేస్తున్నాడు అంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మని చెప్పన్నాడు కానీ బీదలు ఎవరు ఉన్నారు అక్కడ తర్వాత అప్పుడు మరొక నీకు ధనం ధనం కలుగును అన్నాడు అంటే ఈ రెండు పనులు చేసి మూడవది ఏం చెప్పు అంటున్నాడు నీకు ధనం ఆస్తిని అమ్మంటున్నాడు ఫస్ట్ నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకున్నావా నువ్వు ఈ రోజు కోరుకుంటున్నావా నువ్వు పరిపూర్ణం కావాలని కోరుకుంటే నువ్వు ఏం చేయాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మన్నాడు రెండోది మూడవది ఏం చేస్తాను పరలోకంలో నీకు ధనం వస్తుంది అన్నాడు తర్వాత ఫస్ట్ నువ్వు నువ్వు కోరుకున్నప్పుడు నీకేమవుతుందంటే నీ ఆస్తిని ఇచ్చేసేయాలా సరే ఆస్తి ఏంది అనేది మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు కాబట్టి పరలోకం నీకు ధనం కలుగును అన్నాడు కాబట్టి పరలోకంలో నీకు ధనం కలుగును అన్నాడు తర్వాత నీ వచ్చి నన్ను వెంబడించమని ఆయన చెప్పాను చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మని అంటే ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మంటుంది అర్థం ఏంది నిజంగా ఆస్తిని ఇమ్మని చెప్తున్నాడా ఉండొచ్చు కానీ నీ ఆస్తి నీ ధనము దేవునికి నీకు అడ్డుగా ఉంది అందుకు కాబట్టి దాన్ని తీసేసుకోమని చెప్తున్నాడు అక్కడ అప్పుడే నువ్వు పరిపూర్ణం కావటం సరే ఎట్ట తీసేసుకుంటూ అది కొద్దిగా కష్టతరమే కదా నిజంగా ఆస్తిని పేదలకి ఇవ్వమని చెప్తున్నా అక్కడ ఉండొచ్చు పేదవాళ్ళకి సాయం చేయాలా ఉండొచ్చు అది కానీ అసలైన ఆత్మీయ సత్యం ఏంటంటే తర్వాత రెండోది నీ ఆస్తి నీకు దేవునికి మధ్యలో ఉంది అది అడ్డుగా ఉంది నేను సెల్ఫ్ తీసుకుని నడిపిస్తుంది స్వార్థానికి నడిపిస్తుంది నీ కుటుంబం నీ గురించి నడిపిస్తుంది అందుకు దేవుడు ఏం చేస్తుంటే అది నీకు నాకు అడ్డుగుంది కాబట్టి నువ్వు పరిపూర్ణం కాలేవుడి మనలో మనలో ఏది అడ్డుకున్నా కానీ మనం పరిపూర్ణం కాలేము కానీ అది అడ్డుగా ఉంది అతనికి కానీ అది తీసేస్తే అప్పుడు పరలోకం మీకు అంటే ఇక్కడ ఇస్తే అక్కడ ధనం కలుగుతుందంట కాబట్టి ఏమి వేద ఆస్తి తన అంటే దాని అర్థం ఏంటంటే నీ ఆస్తి అంటే ఏంది ఆత్మీయ అర్థం చేసుకుంటే ఏ మన ఆస్తి కదా ఆత్మీయ అర్థం చేసుకుంటే ఒకటి స్పిరిచువల్ గా ఒకటి ఫిజికల్ గా రెండు విధాలు మనం అర్థం చేసుకోవడం ప్రకృతి సమయం అర్థం చేసుకుంటే నీకు ఆస్తి ఉండొచ్చు నువ్వు పేదలకు ఇవ్వాలా ఎవరైతే నేను ఎందుకు ధనవంతుడుగా దేవుడు పుట్టించిన అన్నప్పుడు నువ్వు నీకు ధనం దేవుడు ఎందుకు ఇచ్చినప్పుడు నువ్వు పేదవాళ్ళు సాయం చేయాలా చూడండి ఎంతో మంది పేద ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ఆదరించాలా ధనం ధనం ఉన్నవాడే కదా ఆస్వాదింపబడిన వాడే వాళ్ళు ఆస్వాదించాలా ఆస్వాదింప పొందిన వాడు ఆశ్రదించిపోతే పేదవా కావాలా పట్టణ పేదవాళ్ళగా అయిపోతాడు కాబట్టి నీ ఆస్తిని వాడికి ఇవ్వాలా వాడు కూడా ధనవంతులాగా కావాలి కదా అంటే ఈ లోక విధానం ఏంటంటే నేను ఒక్కనే బాగుంటే చాలు అని ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటో తెలుసా అమెరికా దేశంలో ఏం చేస్తారంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి ఏంటంటే అందరికీ ఉద్యోగాలు పెట్టిస్తారంటో వాళ్ళందరినీ పైకి తీసుకొస్తారండి అమెరికాలో చూడండి తర్వాత మారువడిస్తుంటారు కదా ఈ లోకంలో మారువడిసి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు పేదవాళ్ళు ఉన్నారు చూడండి ఏ మారువడి కూడా అక్కడ ఈ ఈ ప్రాంతానికి వస్తే ఎవరైతే వాళ్ళ బంధువులు వాళ్ళు పెట్టినారో వాళ్ళు ఏం చేస్తారంటే వాడి కూడా ఒక షాప్ పెట్టిస్తారంట చిన్నగా వాడు దామే డెవలప్ అయిపోతూ ఉంటారంట ఎక్కువ షాప్స్ వాళ్ళే కనిపిస్తాయి హైదరాబాద్ ప్రాంతంలో అంటే ఏదైనా అర్థం ఏంది నాతో పాటు వాళ్ళు కూడా వాడు కూడా మంచి కావాలనేది వాళ్ళ కోరిక వాడు అన్నిడు కానీ వాడికి ఆ దృక్పథం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ వీడు ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు ఈ యొక్క యవనస్తుడు ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు కానీ వాడు సొంతగానే భక్తి చూపించుకున్నారు వాడు వాళ్ళు వాడే భక్తి చూపించుకున్నారు అంటే బయటకు కనిపించిన భక్తి ఈ రోజు కూడా సైలెంట్ క్రిస్టియన్స్ ఉంటారు చాలా మంది లోప లోపలే ఉంటారు భక్తి కానీ బయటకు కనిపించదు కానీ అది కనిపించకపోతే అది క్రియరూపకంగా అది అది కనిపించకపోతే నువ్వు ఎట్లా ప్రభుత్వం మయంపరుస్తూ నీ శక్తిని చూసి అరలోకమంతాన్ని ఎట్లా ఆయనని ఎట్లా మయంపరుస్తారు మనుషులు ఎట్లా ఆయనను కొనియాడతారు ఆయన క్రియలు నువ్వు కనబరిస్తే అది చూసి దేవుని పరిస్తరు కానీ అవి నీలో పెట్టుకుంటే ఆయనకి ఎట్లా మయం వస్తుంది నువ్వు ఎట్లా పరిపూర్ణం అవుతావు చూడండి అందుకే అంటాడు మీరు సిరికిని దేవునికి దాసులు ఉండలేదు ఒకటి ధనవంతుడిగా సేవించాలా లేకుంటే నువ్వు దేవుని అయినా సేవించాలా నువ్వు రెంటిని మీద బ్యాలెన్స్ చేయాలంటే కాదన్నట్టు రెండు పడవల మీద కాలేసినట్టే అటు నువ్వు పరిపూర్ణ కాలేవు ఇటు నువ్వు ధనవంతుడిగా ఉండలేవు అంటే నీ నీ ఏది కూడా నీకు అది అక్కర్దు కానీ బేదలకు ఇస్తే నీకు పరలోకంలో దానం కలుగుతానంటే పరలోకంలో దానం అంటే ఏంది చూడండి ఎన్నో ఆత్మీసత్తలు ఉంటాయి కదా సో నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మనంటే నిజంగా ఆస్తిని అమ్ముకున్న ఉన్నారు చాలా మంది అపూస్తుల కారు మనం చూడమా నాలుగో దేశం ముప్పై దేశంలో వారు తమ అక్కల కొందో వాళ్ళ ఆస్తులు దగ్గర తెచ్చింది కాళ్ళ దగ్గర తెచ్చింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ఎవరికి ఏది అవసరం ఉందో వాళ్ళ అవసరం ఒక పది రూపాయలు అవసరం పది రూపాయలు ఇచ్చిన ఒక ఇరవై రూపాయలు అట్లా పంచిచ్చిన వాళ్ళు ఆస్తులన్నీ పంచి అప్పుడు ప్రభువు నెంబరించినారు వాళ్ళు అది ఒక విధంగా కానీ అది బీదలకు ఇవ్వాలని చెప్పండి కానీ అసలైన ఆస్తి ఏంటంటే ఇప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఏసు ప్రవే ఏసు ప్రభు ను నువ్వు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇచ్చేయాల నీకు అమ్మటం కాదు అక్కడ ఇవ్వాలి ఇవ్వాల ఆస్తిని అమ్మన్నప్పుడు సరే నీకు ఆస్తిని అమ్ముకుంటూ ఏమన్నా చేసుకోండి కానీ నీ ఆస్తి ఏసు ప్రభే నీ స్వార్థం మన కాబట్టి ఆయన ఆయనని నీ అది కదా ఆయన బీదలకు ఇవ్వాలా తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు నీ పరలోకంలో ధనం కాదంటే నీకు బహుమానం ఉంటుంది పరలోకంలో నీ ధనం అధికమైతుందంటే నిజంగా ధనం గురించి చెప్తుంది అక్కడ అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా చూడండి తర్వాత నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను కానీ ఆయన చెప్పిండు కానీ తర్వాత ఆయన ఏం చేసిండు అతడు ఎవరినొస్తారు కాబట్టి ఆయన వ్యసన పడుచో వెళ్ళిపోయిండు వాడు పరిపూర్ణంగా అవ్వాలని తర్వాత ఏం జరిగింది ఇవన్నీ వినగానే వెళ్ళిపోతున్నాయి ఈ రోజు క్రైస్తవ జీతం ఉంటుంది మనం పరిపూర్ణంగా ఇవ్వడానికి ముందు పోతూ ఉంటాం ఎన్నో అడ్డంకులు నీకు వస్తూ ఉంటాయి నీ ఆస్తి అడ్డం వస్తుంటుంది ఏదో ఒక రోంగా అడ్డం వస్తుంది కానీ నీ ఉద్యోగం అర్థం వస్తుంది కానీ అన్నీ ముఖ్యమే కదా ఉద్యోగం చేయటం కూడా దేవుని సేవే అయితే వెళ్ళాల మనకి ఉద్యోగం కూడా దేవుని దేని టైమింగ్ దానికి ఉంటుంది కానీ ను ఆయనకి ఇచ్చే టైంలో కూడా నువ్వు ఈ లోకమైన విధానాలు పెట్టుకుంటే ను ఏ రీతిగా ఆయన వినిపిస్తుందా బా ఇప్పుడు చూడండి ఆయన ఆ ఇద్దరు శిష్యులు చెప్తాడు నక్కలకు బరియులకు నివాస స్థలం ఉన్నాయి కానీ మనుషు కుమార్కి తల వాల్చుకుంటా నివాస స్థలం లేదన్నాడు తర్వాత ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు జీవించినప్పుడు రాత్రంతా ప్రార్థన చేస్తాడు ఉదయమంతా లేచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేస్తాడు కానీ ఎప్పుడు తినడో ఎప్పుడు చేసినో కూడా ఎవరో తెలియదు కానీ ఆయన సేవా జీవితం అంతా కూడా ప్రార్థనతోనే ఎక్కువ సమయం గడిపిండు ప్రార్థనతో గడిపిండు రాత్రంతా ప్రార్థన చేసేవాడు దేవుడు మాట్లాడేవాడు ఆయనతోటి తర్వాత పొద్దులేసే వయసు వార్త ప్రకటించాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఆయన ప్లేస్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం చూడండి తర్వాత రెండవది ఏంటంటే ఆయన మనుషులతో సంభాషించేటప్పుడు ఎట్లా సంభాషించాడు ఆయన ఎట్లా మాట్లాడిండు మనుషులతో ఆయన మనుషులతో ఎట్లా మాట్లాడిండు వాళ్ళ ఏసే ప్రశ్నకు ఏ రీతిగా జవాబు ఇచ్చిండు తర్వాత ఆ రోగులను స్వస్థపరిచేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పిండు తర్వాత శిష్యుల జనసమూహం అంతా ఎక్కడ కూడినప్పుడు ఆయన మీద ఆ శాస్త్రుల పరిశీలన వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేసిండు చూడండి అప్పుడన్నీ ఏం చేసిండడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా ఆయన చివరి వరకు ఆయన మూడున్నర సంవత్సరం వార్త ప్రకటించినప్పుడు చివరి వరకు ఆయన ఏం చేసిండే తన ప్రాణాన్ని ఆ సెవెలో త్యాగం చేసింది ఈ లోపు ఈ మధ్యలో ఆయన సువార్థ ఆరంభించిన టైం నుంచి ఆయన సెలవు మీద మరణించే టైం వరకు ఈ మధ్యలో ఏం జరిగింది అన్నప్పుడే ఆ రీతికి మనం చేస్తేనే మనం పరిపూర్ణంగా అవుతాం ఆయన ధనవంతుడు కదా మన ప్రభు ఆయన ధనవంతుడై ఉండి చూడండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చింది మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడుగా వచ్చింది ఇందు వాక్యం ఆ రీతిలోనే మనం ధనవంతులుగా పేదవాళ్ళమైన మనం మనవల్ని చేయాలని ఆయన మన దరిద్రాన్ని ఆయన అనుభవించి మనం ధనవంతులకు కాబట్టి మనం ఏం చేయాల మనము అట్లా ఉండాలి కదా అప్పుడే నువ్వు పరిపూర్ణంగా ఆయన గుణగణం మనుషులతో సంభాషణ మనుషులతో ఎట్లా చెప్పిండు ఆయన ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకంగా మాట్లాడు కానీ ఆయన ఏ రీతిగా జవాబిచ్చిండు ఇవన్నీ ఆత్మీయమైన విధానం ఆయన పరిపూర్ణతలో మనం పోవాలంటే మనం పరిపూర్ణం కావాలంటే ఏ గుణగణం మనం కలిగి ఉండాలి మొట్టమొదట చూడండి కానీ అవన్నీ ధర్మశాస్త్రం పాటించు ఆయన అన్ని చేసింది కదా ధర్మశాస్త్రం పాటించండి మనం ప్రభు చూడండి నిన్న వల్ల ప్రేమించమంటే పొరుగువలంటే ఎవరు తెలియదు ఈ రోజు చాలా మందికి క్రైస్తవులకి నిన్న వల్ల ప్రేమించమంటే ఎవరిని వస్తే ప్రేమించలే తన పొరుగు వాడిని ఎప్పుడు కూడా ప్రేమించలే ఆయన ఎప్పుడు కూడా ఇవన్నీ మనకు అడ్డొస్తూనే ఉంటాయి ఆ ధనం అడ్డు ఒక దశలో దేవుడి నీకు అన్ని ఇచ్చి నేను పరిశీలిస్తూ ఉంటాడు నువ్వు అన్ని ఇచ్చి దేవుడిని పరిశీలిస్తావు నువ్వు ధనానికి ప్రాధాన్యస్తావా లేకుంటే నాకు ప్రాధాన్యత ఇస్తావా అనేది అక్కడ ఏసు వేసిన ఆయన ఏస్లో అదే చెప్తే వాడు బహుధనుకుడు కాబట్టి అతను వ్యసనపడు తేలిపోయింది చూడండి ఈ రోజు కూడా అంతే కదా ఆయన సంపూర్ణలో మనం పోవాలంటే అంత ఈజీ కాదు కదా కానీ మార్గం ఉంది కానీ అది మార్గం తెలుసుకుంటే కదా నువ్వు ఈజీకి పోగల మార్గం తెలుసుకోకుండా నేను కావాలంటే కాదు కదా అతను అట్టను ధర్మశాస్త్రం పాటించని చెప్పుకోడు కానీ ఆయనకి ఆయనే పాటించుకోండు నీ నీ స్వార్థానికే పాటించుకున్నాడు నీ వరకే పాటించుకున్నాడు కానీ అది ఇతరులు కూడా వర్తిస్తుంది దానికి ఒక ఆజ్ఞ ఉంది కదా నిన్ను వాళ్ళు నీ పొరుగోని ప్రేమించమని మరి అది ఎప్పుడు పాటించండు పాటించారు కూడా పాటించండి వాళ్ళ వాళ్ళ వాళ్ళ బంధువులకే పెట్టిండే ఇతరులకు ఎప్పుడు పెట్టిండు పేదవాళ్ళకి ఎప్పుడు ఇచ్చిండి వేస్తులో పేదవాళ్ళకి మన ఆస్తి ఆయనే కదా ఆయన ఆయన ఎప్పుడు ఇస్తున్నాం మనం చూడండి కాబట్టి అరలోకంలో ధనం కలుగుతుందంటే ఏం ధనం గురించి మాట్లాడుతున్నా ఆయన చెప్ ఇక్కడ ఉంది వాకింగ్ ఇంకొకటి సరే అతను అనుకోవచ్చు కదా ఆస్తి మొత్తము నాకు ఇస్తే ఆయన ఏదో వాళ్ళ పేదవాళ్ళకి మరి నా పరిస్థితి ఏంది అనొచ్చు చాలా మంది ఆస్తి అంతా ఆ పేదవాళ్ళకి ఇస్తే మరి నా పరిస్థితి ఏం కావాలా నేను ఎట్లా బతకాలా ప్రభు అన్నప్పుడు తెలియదు వాకింగ్ చాలా మందికి సామెతల గంధం పదిహేను ఉదయం ఆలోచన చూడండి సామెతల గంధం పదిహేను ఉదయం ఆరోచనలో నీతి మంతుల ఇల్లు గొప్ప ధన చూడండి నీతి మంత్రులలో గొప్ప ధననిది మరి వాక్యం తెలియాలి కదా మరి నీతి మంత్రులు అంటే ఎవరు ఏ స్ప్రవే కదా తర్వాత ఆయన నీతిని మనకు సంకల్పించింది కాబట్టి నీ ఇల్లేది ఏ కదా ఆయన ఇంట్లోనే ఉన్ను ఆయన గృహంలోనూ వున్ను ఆయన సన్నిధిలోని వును మరి నువ్వు నీలో ఉన్నది గొప్ప ధనిది ఏ కదా బుద్ధి జ్ఞానమైన సర్వ సంపదలన్నీ ఆయన ఎందుకు గుప్తంలా మన ప్రభు చెప్పిన వాక్యం పేతురు అప్పుసిన పౌలు చెప్తారు అక్కడ ఎవడో మిమ్మల్ని చక్కని మాటల చేత మోస మోసపరుచుకునే చూసుకోమంటాడు అక్కడ పోలీసులు పత్రికలు ఉంటుంది వాక్యం ఏమంట బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అంటే సమస్తం ఆయనందే ఉన్నాయంట కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది నీతి ఇల్లు గొప్ప ధననిధలో నీళ్ళు ఉదయం ఉంటుంది నువ్వు ధనవంతులుగా కాదు నువ్వు పేదోడవుతావు అక్కడ పోయింది క్రైస్తవ జీవితంలో అక్కడ అంటే మొత్తం నేను దానాధారణాలు చేస్తే ఆ పోస్థి మొత్తం మొత్తం దానాధర్మాలు చేసేసిండే వాళ్ళు వాళ్ళ ఆస్తి మొత్తం ఇచ్చిండు కానీ ఏ రోజు కూడా వాళ్ళ దేవుడు తక్కువకి ఇవ్వలే ధన నిధ అది ధననిధి ఇంకొక ఇంకొక వాక్యం ఎక్కడ ఉంది యోగ గ్రంథంలో వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడంట నరుని హృదయము లోతు నీళ్ళ బావి వంటిది వివేకం గలవాడు వాటిని చేదుకుంటాడంట ఆ నిధిని తీసుకుంటాడంట పైకి ఏసు కదా నిధి మరి నీకు అయిపోయే కొంత దేవుడు నీకు నిధి ఇస్తూనే ఉంటాడు ఇంకొక విషయం చెప్పాలంటే సామెత్ర నిద్యంలో నన్ను ప్రేమించి ఆస్తి కర్తలుగా చేదును వారి నిధులు నింపుతున్నానని అక్కడ ఇన్ని వార్దనలు మనకున్నప్పుడు మన ఆస్తి పోతి నేను ఎట్లా బ్రతకాలేదారు అంటే నాకు వీలదు కదా ఏశ్రభు నీ హృదయంలో ఉంటే నువ్వే గొప్ప ధనవంతుడు కదా నిధి నీలో ఉన్నట్టు కదా మరి నీలో నిధిని మరి యువతకి యువత వాళ్ళకి ఇవ్వాలి లేదా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోండి అసలైన ఇది ఏంటంటే సత్యమైన ధనం ఉంది వాక్య నాకు నేను వెతికినా దొరకలేదు అక్కడ సత్యమైన ధనాన్ని ఇవ్వాలంట మనుషులకి మనం సత్యమైన ధనం అంటే ఏంది దేవుని వాక్యం కదా దేవుని వాక్యమే ధనం సత్యమైంది ఈ లోక దానం ఉండొచ్చు కానీ అసలైన సత్యం ఆత్మీయ సత్యం ఏంటంటే అక్కడ చెప్పింది ఆస్తి నా మీకు సత్యమైన ధనాన్ని నువ్వు ఇవ్వాలా మనుషులకి అది ఎక్కడ మనుషులు ధనం ఇస్తున్న దాన ధర్మాలు మంచిదే వాళ్ళు సాయం చేస్తుంది కానీ వాడు సాయం చేస్తే ఆ సాయం కూడా ఏదో ఒక రోజు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఏ రీతిగా మళ్ళీ వచ్చి నాకు ఏదో ఇస్తాడు తనకు నా అవసరం దిగుతుంది నేను బాగుంటాడు కానీ అసలేదు ఇస్తలేం మనం సత్యం అనే ధనము ఇస్తలేం దేవుని వాక్యం చూడండి ఆ శృంగారమైన దేవాలయం దగ్గర ఆ వాడు పుట్టు కుంటువాడు పుట్టుటో నుంచి కుంటివాడులాగా పుట్టినప్పుడు ఏం చేసిండు వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్న వస్తున్నారు ఆ గుడి దగ్గర మెట్ల మీద గుర్తి తర్వాత మంది ఆ దేవాలయంలో వస్తే వాళ్ళు అంత చేస్తున్నారు అన్ని చేస్తా ఉన్నారు వాడు కాలం బహుకాలం అయిపోయింది వాడు యాభై సంవత్సరాలు పైన వాడు ఏజ్ అని అక్కడ వాకింగ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాలు గుర్తు లేదు నా గ్యాప్ మీద నలభై సంవత్సరాలు ఉండొచ్చు అంటే అప్పుడు నుంచి వాడికి ఒక దిశం కానించి వాడు అక్కడే కూర్చున్నాడా ఎవరన్నా కూడా వాడికి దాన వాడు ఆ శరీరమైన దానికోసం ఇచ్చిండు కానీ ఆత్మకు సంబంధించి ఎవరైనా ఇచ్చిండ్రా ధనం సత్యమైన దానం ఇచ్చిండ్రా సత్యమైన ఏమైనా ఇచ్చిండ్రా వాళ్ళకి ఎవరైనా వాడిని వాడి వాడి దృష్టి తీసి బాగు చేసిన వాళ్ళని చేయలే వాడి జీవితం అట్టనే ఉంది నలభై యాభై సంవత్సరాల వరకు కానీ ఒక రోజు వచ్చింది పేతు యోహన్ ఇద్దరు ఆ యేసులే మందిరానికి లోపల పోతున్న వాడు పోతుంటే వాళ్ళని చూసింది అక్కడ చూస్తే పేతురు వాళ్ళు పేతుర్వహను ఆయన ఆయన సాయనే చూస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు ఈయన దగ్గర ఏదో దొరుకుతుంది చెప్పి వాడు కూడా అట్టనే చూస్తుంది చూసుకుంటాడు అక్కడ తర్వాత ఎందుకు చూసిన పేతులు ఉన్నప్పుడు హృదయం దేన్ని చూస్తుంది ధనం చూస్తుందా లేకుంటే దేన్ని చూస్తుంది హృదయం చూస్తుంది కానీ దేవుడు కూడా అంతే నువ్వు ధనాన్ని చూస్తున్నావా ఇంకేమైనా చూస్తున్నావా ఇది మనం అర్థం చేసుకోవాలా ధనం అనేది నీలోనే ఉంది ఈ వాక్యం చెప్తుంది ఇక్కడ ఏ స్ప్రవే ధననిది నీ హృదయంలో ఏ స్ప్రవ్ ఉన్నాడా లేదా ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా నువ్వు రక్షణ పొందిన వాళ్ళందరూ హృదయంలో ఏ స్ప్రు ఉంటాడు కాబట్టి నీకు ధనంతో పని అది వస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇస్తాడు దేవుడు నీళ్ళు తీసే ఆ నీటి బుగ్గల నైని విశ్వాసం ఉంచి నీటి బుగ్గలో ఊరుతుందంట ఊరిట బొగ్గలాగా ఆయన ఆత్మ ఆయన సత్యము చూడండి వాడు పేరు వెండి బంగారం దగ్గర లేదు కానీ నాకు కలిగింది నేను నీకు అక్కడ వెండి లేదు బంగారం లేదు పేరుతో దగ్గర వాళ్ళకే బట్టలు సరిగ్గా లేదో మామూలు చేసుకొని పోతున్నాడు కానీ వాడు చూస్తున్నాడు వెండి నాణ్యాలు ఏదైనా ఇస్తాం కానీ వెండి బంగారం నాకు కలిగిందే నీకు ఇస్తాను ఏంది అది ఏసుకరిస్తే నామం లేసును చెప్పి ఆ చేపెట్టుకుని పైకి వెళ్తే వాళ్ళు జిగ్గులు లేసింది చూడండి తోట గంతులు వేసుకున్నది దేవుడు మన అంటే వాళ్ళకి విడద కలిగిందా లేదా దాని మరి అది కదా ఇవ్వాల్సింది అసలైన ధనం ఏంది చూడండి మనకి ఏం కలిగింది ఆయన నామం ఆయన పేరు ఏసు ఆయన నామం ఆ నామం మనుషులకు ఇవ్వాలా అదే నువ్వు ఇచ్చే చూడండి అది ఎట్లా అవ్వాలా అది అది చూపించాలి కదా క్రియల రూపంగా చూపించాలా కానీ ఆ యవనిస్తుడు ఏం చేసిండు ఏం ఇవ్వలే తర్వాత దేవునికి అడ్డుగా ఉంది తర్వాత ఏం చేసిండు ఎసనప్పుడు తెలిపేయండి కాబట్టి అప్పుడు శిష్యులంటారు పర్లో ఏసు ప్రభు అంటాడు పరలోకి ధనవంతులు పోటం అసాధ్యం అంటాడు అంటే మరి మరి ఎట్లా ప్రభావ మరి ఎవరు రాసిన బంధువులు కల ఎటువంటి చాలా అంటే దాని అర్థమైంది అక్కడ చాలా మంది ధనవంతులు ఉన్నారు అని అర్థం అక్కడ చూడ అంతమంది ధనవంతులు ఉండి కూడా పేదవాళ్ళు సాయం చేయలేకపోయినారు అక్కడ అర్థం చేసుకోవాలా అంటే రేపు ప్రభు చెప్పడు ఇది దేవుని నమ్మ అది దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉంటుందా ఆయనకి సమస్తం సాధ్యం అండు చూడండి అబ్రహం ఈ సాకి ఎవరు ధనంతులా కాదా వాళ్ళు పర్లోక రాజ్యం ఉన్నారా లేదా మరి వాళ్ళు ఎట్లా పోయినారు రాజ్యం సరే ఏ స్ప్రో చెప్పిన మాట్లాడింది ధనవంతుల వాళ్ళు పర్లోక రాజ్యంలో దూర చెప్ప అడుగు పెట్టాలంటే ఒంటే సూది సూది బెద్రంలో ఒంటే అంటే చాలా కష్టం అన్నట్టు అంటే మీరు అర్థం చేసుకొని ఒంటే సూది దూరగలదా చెప్పండి దూరగలదా ఇంపాసిబుల్ కదా కానీ దూరుతుంది ఎప్పుడు తెలుసా నువ్వు సంపూర్ణంగా నువ్వు రిప్తులుగా చేసుకొని ఆయన సంపూర్ణత నువ్వు కలిగి అనుసరిస్తే నువ్వు పర్లోకి రాజకీయ పోతావు నీకు సాధ్యమే అదే ఇరుకు మార్గం ఇరుకు మార్గం అదే ఇరుకు మార్గంలో పోయేటోడు గాయాలు అన్నీ అయితే ఉంటాయి కాబట్టి అంటే దాని అర్థం ఏంది ఇక్కడుంది వాక్యం ఇమూరి పత్రికలో చూడండి ఆరోగ్యం పదిహేడు వచ్చినంలో మొన్న దినం మనం చూసినా మనకు సమయం అంతగా లేదు ఇహ ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక కాబట్టి నువ్వు ఎంత ధనవంతులైన గా నువ్వు గర్విష్టం కావద్దు ఆస్తి ఆస్థిరమైన అంటే నీకు ఎప్పుడు కూడా అక్కడికి వచ్చేది నీకు స్థిరమైన నీకు ధనం ఉండొచ్చు కానీ దాని మీద నమ్మక ఉంచగదంట ఎందుకంటే నీ ధనం కాదు రక్షించేది దేవుడిని రక్షించాలా అది ఇచ్చిన ఎవరు దేవుడే కదా ఆ ధనమే నువ్వు ధనాన్ని నువ్వు పూజిస్తూ ధనాన్ని నువ్వు నీ యామోహతిని నీలో పెట్టుకుంటే అది అది అది గొప్పనా అది నీకు ఇచ్చిన అది ఇచ్చిన గొప్పవాడు కదా మరి ఆయన మీద నమ్మక ఉంచాల్సింది పోయి ధనమే నమ్మకిస్తే సుఖముగా అనిపిస్తకు సమస్త మనకు దయచేసి దేవుని నమ్మకం ఉంచాలంట అర్ధపించకండి అక్కడ అంటే ఆ త్రిమూర్తి చెప్తున్నా అక్కడ చూడండి అందుకే ధనవంతులుగా మన ధనవంతులుగా అవునన్నా కాదా ఈ వాక్యం ప్రకారంగా నువ్వు నీతిమంతుగా కాదా రక్షణ కాదా మరి నువ్వు ధనవంతులు అయితే నువ్వేం చేస్తున్నావు ఏక ధనం గురించి మాట్లాడే ఆత్మీయమైన ధనం రెండు విధాలుగా మీరు అర్థం చేసుకోకండి ఫిజికల్గా ఒక స్పిరిచువల్గా అర్థం చేసుకోండి చూడండి ఇంకొకటి పద్దెనిమిది వచ్చినప్పుడు వారు వాస్తవమైన జీవములు సంపాదించుకునే నిమిత్తము వాస్తవమైన జీవం నువ్వు సంపాదించుకోవాల్సిన ధనం కాదు నువ్వు జీవాన్ని సంపాదించుకోవాలా అది కదా అసలైన విధానం మనుషులకు ఇవ్వాలంటే నువ్వు జీవం నీళ్ళు ఉండాలి కదా ఆయన వాక్యం నీళ్ళు ఉండాలా అది సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునిచ్చు నువ్వు మంచి పునాది వేసుకోవాలా రాబోయే కాలం కొరకు రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉందో మరి వాళ్ళందరూ అసలైన ధనం ఏంది అసలైన జీవం ఏంది అనేది దానికోసం నువ్వు పునాది వేసుకోవాలి కదా నీ ధనం పునాది తీసుకుంటావా నాకు డబ్బు ఉంది ధనం ఉందని పునాది తీసుకుంటావా కాదు కదా రాబో కాలం మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు నీ కొరకు వేసుకోవాలా ఫస్ట్ తర్వాత మేలు చేయవారును నువ్వు మేలు చేయాలా మేలు చేయవారును తర్వాత సత్క్రియలు అను ధనము వారును అసలైన ధనవంతులు ఎవరు అన్నప్పుడు నీ క్రియలు అనే ధనం నీ క్రియలే ధనం అంట సత్క్రియలు అంటే మంచి క్రియలు కదా మన ప్రభు చేసినీ లోకంలో ఎన్నో క్రియలు చేసి అదే ధనము గలవారును నువ్వు ఎట్టుండంటే అసలైన ధనవంతులు ఎవరంటే వాడు కాదు యవనస్తులు కాదు సత్క్రియలు చేసేవాళ్ళు అసలైన ధనం నువ్వు ధనవంతుడు అంటే ఎప్పుడు అంటే పర్లోకరాజు నీకు ధనం కలగదు ఏ ధనం గురించి ఆయన నీ క్రియలే నీకు ధనం అక్కడ నువ్వు ఎన్ని క్రియలు చేస్తాయి లోకంలో ప్రభు కొరకు ఎంతమంది ప్రభు చెంత నడిపిస్తావు ఎంతమంది ఆదరిస్తావు మనం వాళ్ళందరూ అను ధనము ఔదార్యము గల వారును ప్రతి క్షణం వాళ్ళని ఓదార్చాలా ప్రతి క్షణం వాళ్ళ బాగుబులు తీసుకోవాలా తర్వాత తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారిని వారికి ఆజ్ఞాపించమని ఇది ముఖ్యమైనది కదా వాళ్ళు ధనంలో ఇతరులకు పాలిచ్చాలంట మన డబ్బు మనం ఎవరికి నీ ఆస్తులో సాగొని నాకు రాసి మంటే ఎవరిని ఇది ఏ లెవెల్ తీసిపోతుంది స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకున్నాం ఫిజికల్ గా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇది అర్థం కాకపో ఆత్మీక అర్థమై ఫిజికల్ లెవెల్ అర్థం కాకపోయినా కష్టమే ఫిజికల్ లెవెలు అర్థమయ్యి ఆత్మీయంగా అర్థం కాకపోవడం వల్ల ఇది రెండు ఒకటే ఎందుకో తెలుసా మొదట ప్రకృతి సంబంధమైంది వచ్చింది తర్వాత ఆత్మీయ మీద వచ్చింది చూడండి మొదటి ఆదాము జీవించు ప్రాణియాయను రెండో ఆదాము జీవించే ఆత్మీయను మన ప్రభుకు సాదృషం శరీరమైన వాడు ఆత్మీయంగా మారాలా విధానం నువ్వు ఆత్మీయంగా మారి మనకి తిరిగి శరీరంలోకి వస్తే కష్టమే తర్వాత ఆత్మీయలో నెరవేరింది శరీరంగా ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనేది అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఇది ఇది శరీరకంగా అర్థం చేసుకోవాలి ఇది ఆత్మలో ఇంకేంది దీని అర్థం నేను శరీరంగా చూస్తున్నాను దాన ధర్మాలు మంచిదే కానీ అసలు దీని ఆత్మీయంగా ఇంకేంది అది ఎవరు చెప్పాలా పరినయాలి దానాధర్మది చేసుకున్నాడు ఎంతగానో ఆస్తి అంత చేసుకున్నాడు ఎంతో ధనం ఇచ్చిండు ఆయన ఒక అన్నిడై ఉండి కానీ అన్ని ఇచ్చింది కానీ ఒక్కటి మాత్రం కొద్దు ఏంది అది రక్షణ లేదు చూడండి అది ఎవరు ఇచ్చిండ్రు పేతులు పోయి ఇవ్వాల్సి ఇచ్చింది మరి అదే కదా నువ్వు ఎంత దానాధర్మం చేస్తే ఉంది అది నీ నీకు రక్షణ లేకపోతే ఆయన కూడా కష్టమే కదా ఇప్పుడు అర్థం చేసుకోండి నువ్వు ఆస్తిని అమ్మి పేదలకి ఉండవు అంటే అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నాము తర్వాత అది శరీరం కూడా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు కొరినీ ఏం చేసిండు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలని అన్నప్పుడు ఆయనకి అర్థం కాలే ఎన్నో దాన ధర్మాలు దూత వచ్చి మాట్లాడిండు తర్వాత నీకు ఒక్కటి చదువుకుందని చెప్పి అప్పుడు పేరుని పంపిస్తే అప్పుడు రక్షణ పండి వాప్సం పొందితే అప్పుడు అసలైన ధనవంతులాగా అప్పుడు ఈ వాక్యం అని జీవితం జరిగింది ఆయన ధనంలో అప్పుడు అది అది ఫుల్ఫిల్ అయిపోయింది అప్పుడు వరకు నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని దాన చేస్తే ఏముంది ఎంత చేస్తే ఏముంది నువ్వు రక్షణ మంది చేస్తే ఆ వాక్యం ఫుల్ఫిల్ అయిపోతుంది సంపూర్ణంగా నువ్వు పరిపూర్ణంగా తయారవుతుంది ఎందుకంటే ఆయన ధనాన్ని మనకి ఇచ్చిన మన ఐశ్వర్యవంతులుగా చేసినా ఇది ఆయనలో ఆయన రక్షణానుభవంలో మన ఐశ్వర్యవంతులుగా చేసినా మరి ఏంది అసలైన ఐశ్వర్యం అంటే ధనమా ఆత్మీయమైన జీవితం కదా అతలైన ఐశ్వర్యవంతులుగా మనం తయారైన అంటే ఏందది ఆ ఐశ్వర్యవంతులుగా ఎవరు అన్నట్టు దనవంతులు కాదు ఆత్మీయ దశలో ఐశ్వర్యంతులుగా తయారు కావాలి మరి ఉన్నారా అట్లా వాళ్ళకి ఈ తర్వాత నెంబరించమని అంటే అది విచ్చేసి నీకు అడ్డుగొంది అది తొలగించుకొని పిల్లలు నెమ్మడించు నీకు చూపిస్తా అసలైన ధనం అసలైన ఐశ్వర్యం ఏంది నేను ఎందుకు ఇవ్వాలనేది కానీ ఆ వినస్తు వినలేకపోయాడు ఎందుకంటే వాడికి ఓపిక లేదు కాబట్టి అది ఆస్తిని ఈ వాడికి కోపం వచ్చేసింది అప్పుడు వాడు ప్రభు నింబడిచ్చుంటే అతనికి ఎన్ని విషయాలు బయలుపెచ్చాడు అతని పేరు వచ్చాడు అక్కడ ఆ నష్టం ఇంకొక వచనంలో కానీ అవన్నీ రాలే చూడండి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి బైబుల్ అట్లా కానీ అది అది కానిక ఆ క్షణం వాళ్ళు నిలబడి అడిగి ఉంటే ప్రభు ఏం చెప్పేటోడు వాళ్ళకి చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడైనా కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చూడండి ఇంకొక విషయం అక్కడ మనం చేస్తుంటే మతీ స్వార్థ ఐదో అదే ఇరవై వచ్చినప్పుడు ఏం చెప్తుండే శాస్త్రుల నీతి కంటే పరిచయల మీ నీతి అధికం కావాలంట ఇది మనం నేర్చుకునే సత్యం శాస్త్ర కూడా నీతి ఉంది మనకు కూడా నీతి ఉంది మరి ఏంది తేడా ఏంది తెలియాలి కదా మీ నీతి అధికం కావాలంట కానీ అది అలా మీరు పరొక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్తున్నాను మీతో చెప్తున్నాను చూడండి అంటే నువ్వు నీతి అంటే అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ నీతి ఏంది నా నీతి అన్నప్పుడు వాళ్ళ స్వనీతి కదా వాళ్ళ స్వనీతి కాబట్టి నీతి నిస్వార్థమైన నీతి నీలో ఏ స్వనీతి ఉండదు స్వనీతి అన్నప్పుడు నీ సొంతది నువ్వు ఎప్పుడైతే నీ సొంత వాద చేసుకుంటావో వాళ్ళు నీలో స్వనీతి ఈ శాస్త్ర పరిశీలిలో అట్లనేది ఆలోచించారు ఆయన గురించి మన ప్రభు గురించి వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలంట ఎట్లయితే చెప్పు అధికం ఆ పైనన్న వాక్యాలన్నీ పాటిస్తేనే కదా ఆయన సంపూర్ణంగా నువ్వు హత్తుకుంటే కదా నువ్వు పరిపూర్ణం అవుతూ వ్యవహాన్ భక్తుడు ఎప్పుడు వేసుకో రొమ్ము పక్కనే ఉంటాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు కానీ చాలా మంది అసలు పడేవాళ్ళు ఈయన ఎప్పుడు ఏసుకో పక్కనే ఉంటాడు కనీసం ఎవరైనా ప్రార్థన చేపించే అవకాశం ఉండదు ఎప్పుడు ఈయన పక్కనే ఉంటాడు ఒక అని చెప్తా ఉంటాడు కానీ ఎందుకు ఆయన పక్కన ఉంటే ఆయన ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు అనేది రహస్యంగా ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఆయనకున్న సందేహాలు ఉన్నప్పుడు దేవుడు నడుతుంటే దేవుడు చెప్పిండే యోహన్ భక్తుడికి చూడండి కానీ కొంతమంది ఏమంటారు మాకు అవకాశం ఎవరు బ్రదర్ ఎప్పుడు అట్లనే ఉంటాడు అని చెప్పాను ఎప్పుడు ఆయన ఎమ్మిటే ఉంటారు కదా ఆయనతో పాటు ఉంటారు అని చెప్పు కాదు కదా అంటే నువ్వు వ్యసనం పడుతున్నావా కూడా నేను చిందా లేదా పైతుడు నిన్ను నిజంగా ప్రేమిస్తే నాకు వదిలేక సార్లు ఎందుకు చెప్పాలి చెప్పు పేరుకి పేతులు అక్కడ యోహోన్ పక్కన ఉన్నాడు కానీ యోహోన్ హృదయాన్ని చూస్తున్నాడు పేతురు హృదయాన్ని వేసుకోడు చూస్తున్నాడు వ్యూహాన్ని ఎప్పుడు కూడా దేవుడిని అవుతుకొని జీవించేవాడు ఏసు ప్రేమించిన శిష్యుడు అని చెప్తున్నా ఆయన అంతగా ప్రేమించను అన్నట్టు అందుకు అది పేతులు చూడలేకపోయినా వ్యసనాన్ని అందుకు వేసుకోవటం నువ్వు నిజంగా నేను ప్రేమిస్తావు అంటే అవును నీకు తెలుసు కదా అంటే లాస్ట్ ఏమండు వ్యసన పడుతూ చెప్పింది ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా ఇదే మాట మూడు నీ దగ్గరికి వస్తుంది ఎట్లా అంటూ లేదా చాలా మంది కానీ అట్టు శాస్త్ర నీతి కంటే పరిచయల మీ నీతి అధికం కావాలంట అప్పుడే పర్లోక రాజ్యంలో పోతాడు లేకుంటే పోలేరు చూడండి ఇక్కడ హెబ్రిల్ రచన పత్రికలో చివరిగా వాక్యం చేసి ముగించేస్తాం పదవే ముప్పై నాలుగు వచ్చినప్పుడు హెబ్రిల్ రచన పత్రిక పదవ ముప్పై నాలుగు ఎలాగనగా ఏంది అన్నప్పుడు మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి ఖైదీలో ఉన్న వాళ్ళంటే ఎవరు శరసాలు ఉన్నవాళ్ళు కదా శరసాలు ఉన్నవాళ్ళు వాళ్ళపై కరుణ చూపించాలంట మనం ఇందాక తిరుమతి రచన పత్రిక తీస్తే వాక్యం ప్రకారంగా కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాసం అనేది ఇరిగి మీ పర్లేదు కానీ అసలైన ఆస్తి అక్కడి ఇస్తాడు దేవుడిని కింద చూడండి వాక్యం మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన చూడండి ఖైదలు ఉన్న వాళ్ళు కరుణించి కరుణించాలా మనం ఫస్ట్ సెరసాలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఆదరించాలి వాళ్ళ బాగు మనం కొంతమేరకు మనం ఒక స్టెప్ అడుగు వేస్తున్నాం మనం ఒక అడుగు వేసినాం కానీ ఇంకా ఎన్నో చేయాలి మనం అని ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందుకే చెప్పగలుగుతున్నాం లేకుంటే చెప్పలేము ఒక అడుగు వేసినాం కాబట్టి ఒక ఒక విధానం చూపి చేసినాం కాబట్టి మనం చెప్పగలుగుతాం లేకుంటే చెప్పలేమన్నట్టు ఒకవేళ చెప్పినా కానీ తర్వాత ఏం చేయాలి మన ప్రభావ నేను వాకింగ్ ప్రకారం నాకు మాట్లాడను ప్రభా ఇప్పుడు నేను ఈ కార్యం నేను చేయాలి ఇప్పుడు నేను నేను తోటి చేయాలి ఇప్పుడు నేను చేస్తాను ప్రభావ అనేది ఒక విధానం ఒక అట్లనే మరి శ్రేష్టమైనది స్థిరమైందనైనా శ్వాసం ఉందని ఎరిగి నీకుంది పరలోకంలో మీ ఆస్తిని కోలుపోవటకు సంతోషంగా ఒప్పుకునిరి చూడండి ఆ యవనస్తులకు తెలియని సీక్రెట్ ఆ యవనస్తులు ఏమైనా అంటే ఆస్తి ఏమనంగానే శరీకం కూడా ఆలోచించి ఇదంతా నేను నేనేం చేయాల బాబా అని చెప్పని వెళ్ళిపోయాడు భయపడి కానీ ఇక్కడే వాక్యం ఏం చెప్తుంది నీకు స్థిరమైంది శాస్త్రదమైంది ఫైద ఉంది ఇక్కడ కాదు ఇక్కడ కూడా ఉంటుంది అక్కడ కూడా ఇస్తాడు దేవుడు మీ ఆస్తి కోలుపోవటకు అంటే సమస్తాన్ని వాళ్ళు ప్రభుకు అన్నట్టు సంతోషంగా ఒప్పుకున్న వాళ్ళు మనం ఒప్పుకోగలం ఒప్పుకుంటే కదా నువ్వు పరిపూర్ణం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసిడు మన కొరకు ఒక చెప్పాలంటే బలి పశువులాగా ఆయన ఆయన దహించబడి మన కొరకు బలిపశువు బలిపీఠ మీద అది ఇంపోయిన సమాస్థలాగా ప్రభు సంధి అయితే మనం అది లేవేయకుండా చూస్తాం ఆ రీతిగానే ఆయన తన జీతాన్ని అంతగా మన కోసం కరిగింపజేసినాడు తన జీతాన్ని త్యాగం చేసుకుంది కదా అప్పుడు పరిపూర్ణంగా ఆయన తండ్రి ఉన్నాడు ఆయన కుమారుడి స్థానంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు మన అందరం ఉన్న తండ్రి స్థానంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఆయన కుమార్ స్థానంలో ఇప్పుడు మనం అందరం ఉన్నావు కానీ ఆయన ఎట్లా పరిపూర్ణ అనేది ఆయన సమస్తము ఇచ్చేసింది ఆయన జీవితాన్ని ఇచ్చేసి త్యాగం చేస్తున్నాడు ఆయన టైము ఆయన అన్నింటినీ సమస్తాన్ని ఇచ్చేసింది ఆయన కొరకు మన ఇవ్వగాలమా అప్పుడే కదా నువ్వు పరిపూర్ణంగా లేకుంటే ఎట్లా పరిపూర్ణం ఆస్తి బేదలకి పరిపూర్ణంగా ఇంకోటి చెప్పింది అక్కడ ఇచ్చేస్తాను ఎంబడిస్తే అది ఏంది అది చెప్తా కానీ వినలే వెళ్ళిపోయిండు దేవుడు మనం మన హృదయాలు కూడా మనం పరిశీలించుకోవాలా మనకి ఏది అడ్డుకుంది ఇప్పుడు ఏ క్షణంలో కొన్ని దశలో మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ వాటి అన్నిటి షేదించుకోవాలా కొన్ని బాధ్యతలు వాటిలో వాటిని నిర్వర్తించుకోవాలి మనం ముందుకు పోతేనే ఉండాలా ప్రయాసం ఉంటది ఒక ఆత్మీయంగా ఉన్నవాడు ఒక శరీరం ఉన్నవాడు కోడలకి అత్తకిని విరోధం పెట్టవచ్చు అంటే ఆయన పెడతాడు ఆ విరోధం మతేసి వాళ్ళతో చెప్పరు ఎందుకు అట్టడం అన్నప్పుడు అర్థం చేసుకోవాలా ఒక ఆత్మీయమైన ఉంటాడు ఒక శరీరమైన ఉంటాడు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటది కదా కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఆత్మీయంగా దాని మీద విజయం పొందినప్పుడే వాడు కూడా ఆత్మీయంగా మారిపోతాడు మారేంత కష్టమే కదా మనకు శ్రమనే కుటుంబ విషయమైనా సరే నీ ఉద్యోగ సరే ఎప్పుడైనా శ్రమనే కానీ నువ్వు తలుసుకుంటే అట్ట చేయగలవు వాళ్ళ శరీరకున్న వాళ్ళ ఆత్మీయ మార్చగలవు ఎట్లా మార్చుతావు చెప్పు వాళ్ళ మీద తీరితే వస్తుందా మీరు ఇంతే అని చెప్తే వస్తుందా కాదు బైబుల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా భర్త రక్షణ పొంది భార్య రక్షణ పొందకపోతే భర్త రక్షణ పొందినప్పుడు ఏం చేస్తారంటే నీ ప్రవర్తన చూసి నీ భార్య రక్షణకు వస్తుంది నీ మాట తీరు నీ భార్య నేను ఎంత అన్నా ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా గానీ ఏమన్నా కానీ నీ ప్రవర్తన సరిగ్గుండి ఆమెను క్షమిస్తూ నువ్వు మామూలుగా నీ జీతం కొనసాగించుకుంటూ పోతా ఉంటే ఏదో ఒక రోజు ఆమె మార్పు చెందుది తర్వాత భార్య రక్షణ మంది భర్త రక్షణ పొందం పోతే నీ నీ బట్టి నీ ప్రవర్తన బట్టి రక్షణ నడిపించుకోవచ్చు అనే ఉన్న వాక్యం స్వేతు రక్షణ పత్రిక తర్వాత మూడోదే ఉంటుంది చూడండి కాబట్టి మన మన ప్రవర్తన విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కదా కాబట్టి అందుకే మన ఎవరిని కూడా ఏమనం మనకు తెలుసు కదా వాళ్ళు అట్లా మన మనం ఎందుకనేటప్పుడు మనం నోటి నుంచి చెప్పినా సరే ఆశీర్వదించడం వాళ్ళకి షాప అది ఎంత కఠినమైన గాని నువ్వు దాన్ని ప్రేమగా మార్చాలా ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చింది కదా ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చిండు కఠిన శాపాన్ని దీవెనగా మార్చి పవర్ ఎవరికి ఇచ్చిండ్రు దేవుడు మనకి ఇచ్చిండు వాళ్ళ శాపగ్రస్తలు ఉన్నారు ప్రవ్వా వీళ్ళు ఆస్వాదించి ప్రవ్వా వీళ్ళ పాపం క్షమించి ప్రభావ నీ నోడుతో నువ్వు పలికితే వాళ్ళ పాపాల నుంచి వాళ్ళ శాపం నుంచి బయటకు వస్తారు ఆ పవర్ నీకు ఇచ్చిండు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రతి దశలో మాట్లాడేటప్పుడు వాకింగ్ చెప్పేటప్పుడు అయినా కానీ ఎప్పుడైనా సరే ఏ స్థితిలో సరే అన్ని గంట అర్థం ఉంటాయి మనకి ఎందుకంటే ఈ సీక్రెట్ దేవుడు మనకి ఇచ్చింది మనందరికీ ఈ లాక్డౌన్ లో కాబట్టి మనం అందుకే జాగ్రత్తగా మనం జీవించాలా అనేది ఒక వాక్యం నేను చూసి నేను ముగించేస్తాను చూడండి పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచనంలో పౌలు ఈ విషయం చెప్తున్నాను చూడండి నేను ఇది వరకే గెలిచి ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితే నేను అనుకునేట లేదు ఆయన ఎంత శుభార్త ప్రకటించినాడు కదా పౌలు భక్తుడు ఎంతో శుభార్త ఎంతో గొప్ప సేవ చేసింది కానీ ఆయన ఏం చెప్తున్నాను చూడండి నేను ఇది వరకే గెలిచి ఇంతవరకు ఏదో సాధించానని చెప్పి ఏం సాధించని చెప్పండి సంపూర్ణలకు మనం సాగిపోవాలా కానీ నేను చూడండి ఒక ఇరవై సంవత్సరాలు ఎవరైనా సేవ చేశారనుకో ఒక పది ఒక పది సంవత్సరాలు సేవ చేశారనుకో ఒక పెద్ద సంఘం ఉందనుకో అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ నేను ఎట్లా చూడండి నేను ఇది వరకే నేను గెలిచితున్నయనను నేను ఎప్పుడు గెలవాలంటే గెలిచినా కానీ చూడండి నేను ఇది వరకే గెలిచితున్న ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొందితే నేను నేను అనుకోట్లేదంట అంటే అంత సంపూర్ణంగా ఉన్నా కానీ ఆయన ఏమనుకోండి ఇంకా నేను పరిపూర్ణంగా కావాలా నేను ఇంకా సంపూర్ణంగా కావాలని ప్రయాసం అన్నట్టు ఇప్పుడు నేను ఈ స్థితిలో ఆత్మీయంగా ఇంతవరకు ఎదిగిన ప్రభావ నేను ఇంకా సంపూర్ణంగా ఎదగాల ప్రభావా ఇది సరిపోదు ప్రభావ నాకు అని ప్రార్థన మనకు అవసరం కదా అంత గొప్ప సేవకుడే మార్చుకున్నప్పుడు మనం చెప్ప మనం చెప్పాలా నేను ఇంకా సంపూర్ణంగా కావాలా ప్రభా దీని నన్ను సంపూర్ణలో నడిపించిన ప్రభావాలో బలగీతలు కొట్టివేసుకు ప్రభావా నేను ముందు పోతేనే ఉండాలా మార్గం చూసుకుని పోతేనే ఉండాల ప్రభా అని ప్రార్థన మనకు అవసరం సంపూర్ణ సిద్ధి పొందితేనే నేను అనుకోట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో ఇది ముఖ్యమైనది దానిని పట్టుకోవాలని పరిగెత్తనను మనం పరిగెత్తాలా నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే తెలుసా నువ్వు పరిగెత్తినప్పుడే పరిగెత్తినప్పుడే సేవలో పోయినప్పుడే అవితో సంపూర్ణంగా చూడండి సేవలో ఏం జరుగుతా తెలుసా నేను తర్వాత లాస్ట్ లో నేను దేని నిమిత్తము ఏ క్రీస్తు చేత పట్టబడితును ఆయన దేని పట్టుకున్న దేవుడు ఏ ప్రణాళిక వరకు పట్టుకోండి ఈ రోజు నిన్ను నన్ను దేని పట్టుకున్నాడు నిన్ను నన్ను దేనిని పట్టుకున్నాడు ఎందుకు ఏర్పరచుకోండి మనల్ని ఇంతకాలం ఎందుకు కాపాడండి మనల్ని దాన్ని నువ్వు ఆయన పట్టుకోవాలా పట్టుకోవాలి నన్ను తర్వాత సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచను ఇంకా ఏం పట్టుకోలే నేను తలంచను నేను ఇంకా అయితే ఒకటి చేస్తున్నాను ఏంద ఒకటినప్పుడు వెనక ఉన్న వాటిని మరచి అంటే లక్ష్య పెట్టక ఇప్పుడు అర్థం చేసుకొని వెనకేముంది అవులు కూడా ఆస్తివంతుడే తెలుసా మీకు గొప్ప సదు చదువుకున్న ఆయన గమలేన బైబిల్ టీచర్ దగ్గరైనా టీచింగ్ చేసుకున్న ఆయన ఆయన కూడా మంచి ధనవంతు కుటుంబానికి వచ్చినవడే అవులు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చూడండి ఒకటి చేస్తున్నంటారు ఎందుకంట వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి నువ్వు పరిపూర్ణుడుగా కావాలంటే ఆస్తి కాదు నువ్వు ఆయన ఎంబడించి ఆయన దేనికి కొరకు నేను పట్టుకున్నాడు ఏని కొరకు నేను ఏర్పరచుకో దాన్ని కొరకు నువ్వు ముందుకు పోతేనే నువ్వు పరిపూర్ణం అవుతావు తత్క్రియంగా ఆసక్తి కదా తత్క్రియమైన ధనం గల వరలాగానే ఎప్పుడవుతూ ఉంటాయి అప్పుడే నువ్వు పట్టుకొని వాటి కొరకు వేగిరి పడచ్చు ఎప్పుడు నీ మనసు వాటి మీదనే ఉండాలా వేగిరి వెనక చూసినా మనకు ఏమవుతుంది లోతు బారే ఏం చేసింది వెనక చూసింది ఉప్పుస్తం అయిపోయింది లోత చెప్పింది వెనక చూడొద్దు మీరు ముందుకే చూడాలా ఆ పట చూడొద్దు అనే ప్రభుత్వం ఎందుకు చూసింది చెప్పండి ఆస్తి అంతస్తి బంగారం ఇంట్లో ఉంది ఆస్తులని ఇంట్లో ఉన్నాయి ఎవడైనా గుంజుకోం పోతాడేమో ఎవరు అది చెప్పి వెనక చూసింది అది ఆగ్ఞా నువ్వు చూడొద్దని చూసిన ఉప్పుస్తమం అయిపోయింది అదే పౌలు చెప్పిండేమో వెనక చూడొద్దు మనం ఎప్పుడు వెనక సైతాన్ ఉంటాడు ముందు మన ప్రభుడు నువ్వు ఆయన చూస్తూ పోవాలా చూడండి తర్వాత వేగిరి పడచ్చు పద్నాలుగు వచ్చిన క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని చూడండి ఉన్నతమైన పిలుపు కాదు మనకి ఇచ్చింది కదా మన ప్రభు ఆ బహుమానం మనం పొందాలంటే అక్కడి ఇస్తానైనా బహుమానం మనం ఇక్కడ ఎన్ని బహుమానాలు మనుషులకు ఇస్తామో అక్కడ మనం వాటిని పొందుకుంటాం గత వారాన్ని మనం అసైన బహుమానం ఏంది చూసిన వాక్యం నాలుగు వారాలు ధ్యానించిన వాక్యం అసైన బహుమానం ఏమి మనం చూసిన గిఫ్ట్స్ అంటే ఏందనేది మనం చూసిన వాక్యం చూడండి పొందవలనని బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను పరిగెత్తాల గురి కాబట్టి చివరిది కాబట్టి మనలో పరిపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము ఇప్పటి వరకు మనం పరిపూర్ణం అయినము మనకంతా ఇదే దృఢమైన నిషేతి ఉండాల అప్పుడు దేని గుర్చి మీకు ఏరు తాత్పర్యం కలిగి ఉండేలా ఒకవేళ నీకేదైనా వేరుగా కనిపించింది అది నీకు దేవుడు బయలుపరుస్తుంది నువ్వు అడుగు ప్రభుని ప్రభావ నిన్న నీ నీ నాకున్నది ఏందు ప్రభావ నీ యొక్క ప్రణాళిక ఎందుకు ప్రభావ నా జీతం ఏ రీతి నాకు చూపించు నేను ఇంకా సంపూర్ణంగా మీకు సాగిపోవాలి ప్రభావ మీ వల్ల నేను పరిపూర్ణం కావాలా ప్రభావ ఎందుకంటే వాక్యం చెప్తుంది మీ పరలోకి తండ్రి పరిపూర్ణ ఎప్పుడైతే అంటే ఇవన్నీ చేస్తేనే మనం పరిపూర్ణ అవుతాం తర్వాత చూడండి వాడు ఏం చేసింది తర్వాత చివరిగా ఎప్పుడు మనం పరిపూర్ణ అవుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు మనకి దేవుడు ఇస్తాడంటే చూడండి ఒక విషయం మనకి ఏంటంటే మనం మనం బయటికి వెళ్తేనే సేవలో పోతేనే మన సమస్త అన్ని గిఫ్ట్స్ దేవుడు మనకి ఇస్తాడు మన ఇంట్లో కూర్చొని గిఫ్ట్ పొందుకుని నలభై రోజులు ఉపాసన చేస్తే రావు నేను చెప్తున్నా రావు బైబుల్ వాక్యం అనుగుణంగా చెప్తాను ఒకటి ఏంటంటే మొట్టమొదట పేతుడు అపస్తుల కల రుణం చేసినప్పుడు చివరికి వాక్యాన్ని సంబంధించా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే కేసుప్రభు చెప్తాడు మీరు ఎరుశులంలో నుంచి వెళ్ళక పన్నీరుకు వచ్చిన వాగ్దానం పొందంత వరకు ఇక్కడే ఉండమంటాడు అక్కడ కాబట్టి అందరూ పెంతకొస్తే పండుగ వచ్చినప్పుడు అందరూ పండ చేస్తూ ఉంటే శిశులు ఏం చేస్తుంటే నూట ఇరవై శిశులు మీద కదా పైకి ప్రార్థన చేస్తూ ఉంటాయి ప్రార్థన చేస్తున్నప్పుడు పశుధాత్న ఒక కనిపెడుతున్న ప్రవా వాగ్దానం చేసినా కదా ఆధార కర్త మన పంపించు ప్రవా అని ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మ బలంగా దిగింది అక్కడ అప్పుడు పరశుధాత్న అభిషేకం పొందుకుని వాళ్ళు చూడండి తర్వాత పొందుకు ఏం చేసిండో కిందకి వచ్చిందా లేదా నువ్వు పొందుకు ఏం చేయాలా కిందకి దిగి రావాలా నువ్వు ఆత్మీని అర్థం చేసుకో ను పైన వాడు ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి దేవునికి బయలుపరిచినప్పుడు నువ్వు కిందకి దిగి రావాల్సిందే కిందకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు మొట్టమొదట సృష్టిలో ఏ వేలు ప్రవచనం పేతురుకు జ్ఞాపకం చేయబడి చదువురాదు పేతురికి ఎంబీబీఎస్ ఎంపీఎస్ ఏం చదువుకోలే పౌలంతా కూడా చదువుకోలే ఏం చదువుకోలే కానీ దేవుని ఆత్మ మొట్టమొదట పేతురికి ప్రవచన దేవుడి ఇచ్చింది ప్రవచించే ఆ ఏ వేలు ప్రవచనము జ్ఞాపకం చేసింది ఏ వే ప్రవచనం జ్ఞాపనిస్తుంటే అంత దినంలో మనుషులు అందరి మీద ఆత్మ కుమరిస్తాను అందరూ దర్శనం చేస్తే వృద్ధులు కలగంటారు మేమని వస్తే దర్శనం కలుగుతూ అని చెప్పినా అది అది వచ్చింది చూడండి తర్వాత కిందకి వచ్చినాక ఏమొచ్చింది ప్రవచన మరణం వచ్చింది తర్వాత మూడోది ఆ శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ సేవలు నేను అర్థం చేసుకుని పాయింట్ ఇదంతా సేవలో పోతున్నప్పుడే ఇవన్నీ పొందుకొని అన్ని నింపుకొని పోయేది కాదు సంచల వేసుకొని నువ్వు పరిపూర్ణ ఎప్పులు అవుతుంటే నువ్వు సంపూర్ణంగా ఆయన సేవలో పోతుంటే నువ్వు పరిపూర్ణంగా అవుతా ఉంటాం అది అసలైన పరిపూర్ణత అది ఆ ప్రణాళికలో నీకు ఎన్నో ఎదురవుతూ ఉంటే వాటి అన్నిటి షేర్చుకొని అన్నిటిని అందరినీ ఆదరించి పరమర్శించి వాళ్ళకి అన్ని దేవుడిని తీసుకున్నవన్నీ వాళ్ళకి ఇచ్చి నువ్వు పోతుంటేనే అది ఆయన అంబడించమని అది దానికోసం ఆయన అంబరించమంటే ఆ ఆస్తి గురించి అనుకుంది ఎందుకు అది ఆస్తి గురించి చెప్పినట్టు అన్నప్పుడు అది నీకు అడ్డుగా ఉంది కాబట్టి అది ఒకటే అది తీసేసుకుంటే నువ్వు నన్ను నీకు సమస్తం బయలుపరచబడుతున్నాడు ఈ రోజు బలహీనతలు మనుషులు ఎందుకు ఆత్మకి ఎదగలైపోతున్నాయి ఏదో ఒక నియమం నేను కొడుతుంది నీ హృదయంలో అది ఏందో గ్రహించి ఈరోజు దాని నుంచి బయటకు దేవుడి సంపూర్ణు నడిపిస్తాడు తర్వాత ఏం జరిగింది ఆ శృంగారం అనే దేవాలయంలోకి దేవుడు వాళ్ళిద్దరిని పంపించినప్పుడు ఆ కుంటివాడు స్వస్థత పంతుం స్వస్థత వరం వచ్చింది కదా వేతులకు అక్కడ మూడైంది ఇంకొకటి ఆ కొన్నీలు దగ్గర దర్శనం చూసినప్పుడు ఆ నాలుగు చెంగులు దొప్పటి కిందకి దిగి పడుతుంటే ఆ దర్శనం అర్థం కాదు ఆ అర్థం కాదు ఎప్పుడైతే కొన్నీలు ఇంటికి వచ్చిండో అక్కడి నుంచి వచ్చి ఆయన వాక్యం చెప్పి అక్కడ చూసిండో అప్పుడు అప్పుడు ఆయనకి వివేచన వరం వచ్చింది ఇవన్నీ ఎప్పుడు వచ్చింది చెప్పండి సేవలు వచ్చినాయా ఇంకా లేకుంటే ఇంట్లో కూర్చొని ఆ బయట ప్రపంచం తెలియకున్నాను కేసొచ్చినయా అట్ట కూడా వస్తేమో నాకు తెలియదు కానీ పరిపూర్ణత గురించి మనం మాట్లాడుతున్నాం ఈ వాక్యం దానికి సంబంధించింది నువ్వు ఎప్పుడు పరిపూర్ణంగా అవుతావు నువ్వు ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు ముందు పోయినప్పుడే అంతే కదా ఇప్పుడు ఇంట్లో ఉంటే మనకేమొస్తుంది నువ్వు బయట పోతే బయట చాలా మంది అంటారు ఇంట్లోనే కూర్చుంటారా అది బయట ఎవరితో మాట్లాడసారి అని చెప్పి కితా ఉంటారు తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడరా పిల్లలు ఎట్లా చేస్తున్నారు మన మా నాన్న అనేటున్నాను ఎప్పుడు ఇంటనే కూర్చుంటూ ఎప్పుడు చేస్తూ ఉంటూ నువ్వు నిధర లేట్గా లేసుకొని నిధర ఆ సమయంలో పిల్లలు చూడు ఆ మూడు గంటలకే ఒత్తులు పెట్టుకొని లాంగర్లు పెట్టుకుని చదువుతుంది అసలు చదవే చదవరు అని చెప్పేటప్పుడు మా నాన్న అప్పుడు కానీ వాళ్ళు చదివిన కానీ నాకెక్కువ వచ్చేది పొద్దులేసి కొంచేపు చదువుకున్నాగా నాకు ఎక్కువ మార్కు వచ్చేటి చూడండి నువ్వు ఎప్పుడు లేస్తే ఉంది నీ గురి ఏందని అది తెలియాలి ఫస్ట్ నువ్వు ఎప్పుడు లేస్తే ఉంది ఎంత చేస్తే ఉంది అసలే నువ్వు పట్టుకోకపోతే పౌల్లాగా ఏం లాభని చెప్పి నువ్వు పరిగెత్తి కూడా పరిగెత్తన్న కానీ పట్టుకోలేకపోతున్నాను కదా ఏం లాభం చెప్పు ఇంతకాలం కానీ మనం పట్టుకోవాలా మనం ఆ గురి ఎంతకు మనం పరిగెత్తాలా ఆ బహుమానం కొరకు నువ్వే బంది కూడా సరిపోద్దా నువ్వు ఇచ్చుకుంటూ పోతేనే ఉంటాడు దేవుడు అది అసలైన ధనవంతుడు అంటే ఆ ధనం అక్కగలుగుతుందంటే చూడండి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన రాకడం తొరగుంది కాబట్టి మనం ఇంకా పరిపూర్ణం కావాలా ఎందుకంటే ఈ వాక్యం అంత ఈజీగా అయిపోతే ఎన్నో ఆత్మీశక్తులు ఉన్నాయి ఈ వాక్యంలో కాబట్టి దేవుడు అలాంటి కృప మనకు అది అర్థం చేసుకోవాలా మనం సంపూర్ణంగా మనం ఇంకా సాగిపోవాలా ఇప్పుడు సంపూర్ణం ఒక దశలో కానీ ఇంకా నువ్వు ఆయన సమాహానం తగినట్టు పరిపూర్ణత ఆయన పరిపూర్ణ తగిన సంపూర్ణత కలిగి ఉండాలంట ఫిలిపిలు రాసిన పత్రికలో ఉంటారు వాక్యం అది చూడండి ఆ స్థితికి మనం ఎదగినప్పుడే మనం ఆయన అసలైన పరిపూర్ణలో మనం అప్పుడే పరిపూర్ణ అవుతాం అసలే మనం అప్పుడే ఆయన మనం వెంబడించిన వాళ్ళని సంపూర్ణంగా కాబట్టి అలాంటి ఆత్మీయమైన అనుభవంలో అలాంటి సంపూర్ణతలో మనందరినీ ప్రభు నడిపించాలని ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప దేవ మహోన్నత తండ్రి మహమేశ్వరి ప్రభుదేవానికి వంద సైయాక్ మధ్యాకాన్ని స్థానంలో నైనా మాట్లాడిన ప్రభ నైనా మీరు ఎంతో పరిపూర్ణలు ప్రవ్వ మీ పరిపూర్ణత మీరు మాకు ఈ లోకానికి వచ్చి అందరికీ ఇచ్చినారు ప్రవ్వ కానీ ఓ ప్రవ్వ ఎవరు కూడా ప్రవ్వా నేను అది గ్రహించలేని చిత్రం ఉంది ఈరోజు గొప్ప జన సమంత కాబట్టి మీరు మాకు అవి గణి మా ఆత్మీయ నేతలు ఇంపినారు ఒకప్పుడు గుడితంలో ఉంటే కానీ ఇప్పుడు మాకు ఆత్మ నేతలు అనుగ్రించినారు ఆత్మలు అన్నింటి చూస్తున్నాం మీరే గొప్ప ధనవంతుడు ప్రవ్వ మహా ఐశ్వర్యవంతుడు ప్రభావం కానీ మీ ఐశ్వర్యాన్ని మీరు మాకు అనుగ్రించినారు మీ జీవితాన్ని మాకు త్యాగం చేసినారు ప్రభావ నా తండ్రి నీకు వందని సయ్యా ఓ ప్రవ్వ మీకున్నదంతా మా కొరకు మీరు పెట్టినారు ప్రభావ మీ జీవితమే పెట్టారు మా కొరకు మేము కూడా అప్పుడే మీరు పరిపూర్ణంగా తయారైనారు సంది సన్నిధి అయినారు ప్రభావ ఆ రీతిగానే మీరు కుమాలనే మేము కూడా ప్రభావ మీ సన్నిధికి రావాలంటే మీ పర్లోక రాజ్యానికి కావాలంటే శాస్త్ర నీతి పరిశీల నీతి మా నీతి అధికంగా కావాలన్నారు మీరు మాకు ఇచ్చిన నీతి మీ లోకపు నీతి కాదది అది స్వార్థపరమైనది లోకండి కానీ మాకిచ్చింది మీ నీతి ఇచ్చిన ప్రభావ మీకు మీరు న్యాయవాది మీ నీతిని మీరు మాకు అనుగ్రహించినారు అది పరిపూర్ణమైన ప్రభావ ఈ లోకస్థల నీతి మా నీతి అధికంగా ఉండాలా ఆ నీతి నిమల్ చూపించాలా మనుషులకి క్రియలూపకంగా ప్రభావ ఆ స్థితికి మేము ఎదగాల అప్పుడే మాకు పర్లోక రాజ్యం లేకుంటే లేదు కాబట్టి మేము ఆ స్థితికి మేము ఎదగాలంటే మేము సంపూర్ణంగా మీలో తయారు కావాలా అంటే సమస్తాన్ని వాళ్ళు ఇంబడించి మేము అడ్గవించాలి మాకు ఏది అడ్డుకుందో ప్రభావ ఆ బలహీతను కొట్టువంటి చేసిన వాళ్ళు గర్తిస్తున్న ఆటంకాలను తొలగిపోను కాక హై స్వీకరిస్తున్నాము అలవీయ ప్రభావా మా గురితో మేము పరిగెత్తాలా ప్రభావాలు పరిగెత్తున్నాడు అంత సేవ చేసినాగా నేను ఏం చేయలేదు అంటున్నాడు ప్రభావా మేము కూడా ఏం చేయలే కానీ మేము పరిగెత్తం ప్రభావా మిమ్మల్ని పట్టుకోవాలా తండ్రి మాతో పాటు ప్రభావ ఇతరులు కూడా మేము తీసుకొని రావాలి మీ సంగతికి అలాంటి సేవా జీతాలు నడిపించండి మా తనంలో ప్రభా మా ఆస్తిలో ఇతరులకు మేము పాలు ఇవ్వాలా అది శరీరక కాదు ప్రభావ ఫిజికల్ కాదు ఆత్మీయ గురించి మాట్లాడుతున్నారు మీరు అక్కడ మాకు మాకు తెలిసిన ఈ సత్యంలో మా భయపరిచిన ఎన్నో విషయాల్లో మేము వాళ్ళతో మేము పంచుకోవాలా మనుషులకి అదే అసలైన ధనవంతులు సక్రియ ధనం గల వాళ్ళగా ఉండాలంటే అదే ప్రభావా క్రియల రూపం ఉండాల ధనం అది మనుషులకు ఇవ్వాలి మేము అప్పుడే మేము అసలైన ఐశ్వర్యంతులు ప్రభావ ఆ రీతిక మమ్మల్ని తయారు చేయండి అప్పుడు మేము పరిపూలుగా తయారవుతాం ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని అంతా తయారు చేసి మీరు మహిమందా ప్రధిష్టమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఫాదర్ ఒక్కదేవా వైరస్ బాధ్యత అందరినీ స్వస్థపచ్చండి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయాల స్వస్థత ఉంది ప్రభా ప్రతిపడి సంపూర్ణ స్వస్థత కలుగునుగా ఏసుక్రీస్తు పరిశుభనామను హలయ ప్రదర్శిస్తున్న అందరినీ ఆశ్రదించ అభిషేకించి వాళ్ళ సేవా జీవితంలో పరిచయం మీకు ఆశ్రయించభిషేకంతో నింపి ప్రభావ సంపూర్తిలో పరికణంతో నడిపించి మాత్రం నశకాన్ని ముట్టని ప్రభావా మంచి ఆర్గం దండి మీ పర్వాలకు ఒక జ్ఞానం అనిగించండి అంచలంచలుగా మీ వాక్యం ఇంకా ఎదగాల ఎన్ని విషయాలు బయలుపరచాలి మీ సముచితమైన జ్ఞానం నుంచి అన్న నింపండి నాన్న కుటుంబించుకుంటే మీరు కనిచేసి మీరు కాపడండి ఇద్దరు బిల్ల భవిష్యత్తు ప్రతి చోట మీకు శాసన పెట్టుకోమని ప్రాదిష్టం ఇత్యాన్ని ప్రభావ అనేకలు ప్రకటించాల అనేక విషయాలు బయలుపరచుకోవాలి ప్రభావ మీ సత్యంలో వాటి అన్నిటి మీరు పట్టుకోవాలా మేము పరిగెత్తాలా అను అనుకు అనేక సత్యమైన ధనాన్ని మేము ఇవ్వాలి అదే మీ వాక్యమే సత్యం ఆ ధనాన్ని ఇవ్వాలి మనుషులకుకరైనా ఆ పేదవాళ్ళందరూ ధనవంతులుగా కావాలా ఐశ్వర్యవంతులుగా కావాలా ఆత్మలో శరీరంగా కూడా ప్రభావ అలాంటి స్థితులకి అలాంటి ఆత్మీయమైన సేవ జీవితంలో మనందరూ నడిపించి మీరు ఆ కురి అందరూ చెద్దపరచుకోమని త్వరలో ఆయన యేసు క్రీస్తు పరిషత్ నామంగా ప్రార్థించినాం తండ్రి ఆ మెయిన్ బ్రదర్ ప్రెసిడెంట్ ప్రార్థించండి బ్రదర్ పరొక మంది ఉన్న తండ్రి సై నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో ప్రభానైనా తండ్రి మధ్యాహ్న కాల ముందు నీ స్వరం వినిపించినావు ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి మాకున్న సమస్తములు తండ్రి నాయన ధనవంతుడు దగ్గరికి వస్తే నాయన నస్తిని మీ బేదలకి మీ నన్ను వెంబడించమన్నావు తండ్రి అవును ప్రభా నాయనా తండ్రి నిన్ను వెమడిస్తేనే నిత్య జీవం నీ నాయన నీ అంత నడిస్తేనే నాయనా మాకు రక్షణ ప్రభ కాబట్టి ప్రభ ఎన్ని పనులున్నా ఏమున్నా ప్రభా నాయనా తండ్రి వాటి సులువుగా చిక్కలు విడిచిపెట్టి విశ్వాసములకు కర్త దేవుడో ప్రభాదాన్ని కొనసాగించే నీ వైపే నీ పట్లనే లక్ష్యం నీ గురి పరిగెత్తాల ప్రభా నాయన ఎక్కడ అలసిపోకుండా ఎక్కడ విసుగు చెందకుండా ఎవరి పట్ల ద్వేషం చూపించకుండా అందరితో నాయనా సాధ్యమైతే ప్రభ ఏర్పరిచిన వాళ్ళ అందరితో సమాధాన పడి వాక్యాన్ని ప్రకటించాలా నా నీ చిత్తము నాయన ఈ లోకంలో నెరవేర్చాలా ప్రభ నాయన ఎక్కడ దుష్టుడికి చోటు ఇవ్వకుండా ఎక్కడ ప్రభ నాయనా తండ్రి మాలో ఈ లోకమాలిని వంటకుండా ప్రభా నాయనా నాన్న మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభ అలాగే ప్రభాన ఆయన యొక్క వాక్యం ద్వారా నీ స్వరందరూ వినిపించి మాట్లాడినావు నీ వేలాది వందలు కోట్లాది కృతజ్ఞత అస్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నా తండ్రి అలాగే ఈ వాక్యాన్ని ప్రకటించిన తోటి దాసుడు కూడా హృదయపూర్వక వందనాలు ఆయనను కూడా మీరు ఇంకా ఎన్నో మరిగడి విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీసత్యులు బయలుపరచండి ఆయన కుటుంబాన్ని అంతా తండ్రి మీరే కాచి కాపాడండి ప్రభాన తండ్రి అలాగే ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ అందరినీ మీరు దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏస్తు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రార్థించండి ఒక్కొక్కరుగా ంత వరకు మాట్లాడేది ప్రభా సంపూర్ణత మీరు ప్రభావ నా దివాన్ని శోధం చేస్తాం మీరు నిమించాలని ఆదివాన్ని శోధనం ఆ కళాడిశీలో చూపించిన ప్రేమ జ్ఞానం దరిచిన నదివా ఐక్య విషయాన్ని విడిపించే సంపూర్ణ ప్రభా నీ సంపూర్ణతో నడిపించాను దేశ ప్రభా బ నాదివాన్ని శోధం భార్య దగ్గర జ్ఞాపకం బట్టి శోసపరిచి వాళ్ళ ఆత్మ తెలివండి వాళ్ళు మార్చండి డాక్టర్ నర్సు మార్చండి నాదివా ఇంత మంది ప్రియుడు నిద్ర జ్ఞాపనం చేసుకోండి వాల్మీ ముట్టండి తాకండి స్వస్వలి పశ్చిత్మైన వాల్మీ సేవ వచ్చేలా సరస్వతం రావాల్సి ప్రభుత్వం కార్యం చేయండి కేపీ వాళ్ళు తాకండి మట్టండి పశుతాత్మ బలంతో వాళ్ళ ఉద్యోగ ఉద్యమంతో ఉండాలని అలాగే వాల్కీ దీవించి అన్న ముట్టని తాకండి ఆరోగ్యం బలం తెచ్చనిక సత్రము నృత్యపెట్టించనిక ఆ కవి ముట్టి తాకి ఇంకా సరస్వతం రావాలా కవి ఆరోగ్యం తెచ్చని పిల్లలు దీవించి ఆశీర్వ దించి విని పోలిగా మార్చి సంపూర్ణ సరస్వతం నడిపించి అగ్నికరించనీ ఆ చక్ర తాకండి సరస్వతం నడిపించి బలం శక్తి తెచ్చని తన భార్య ప్రభా సంతన కలిగి ఆ కుటుంబ సేవలు వాడబడాలా నా దేవామి అందరూ వాడబడాలి సార్ అక్కడ సమీపించింది అలాగే ప్రభ నీళ్ల పరిమిత పొందాలని సహాయం చేసి మీకున్న మంచి మీకున్న ఆసక్తి మాకు కలిగించ ప్రేమగల మాపర్లకు తండ్రి పరిద్ధురైంది ఏసఐ నాయన రక్షక ఈ మధ్యాహ్న సమయ ముందు మేమందరం కూడుకొని ప్రార్థించడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనముల స్తోత్రములు ఏసా ప్రభా నాయన రక్షక మేము క్రీస్తును వెంబడించి వారంగా ఉండులాగ్న ప్రభానాయణ రక్షక ఎందరిందరైతే ప్రభా కష్టాలలో నష్టాలలో బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు వారికి అందరికీ మీరు క్షేమాన్ని అనుగ్రహించండి సార్ రోజు రోజుకు వైరస్ బాధితులు పెరుగుతూ ఉన్నారు ఈ సై ప్రభానాయణ రక్షక మీరు ఇదంతా తీసివేయడం క్షణం ఏసై ప్రభా కాపాడండి సార్ ఈ లోకాన్ని మానవాళిని కాపాడి దించి ఆశ్రవదించండి సార్ ప్రభానాయణ రక్షక ఈ గ్రూప్ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించండి సార్ ఎవరు ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని కాపాడండి సార్ నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారిని కాపాడండి సార్ బీదలను అనాథలను నిరాశలను విధ్వరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను సార్ వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ మేమందరము ప్రభు మీరు అక్కడికే సిద్ధపడి మంచి జీవితాన్ని దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది నెపంలో క్రీస్తయస్ నామం పెట్ట పాపని తరణంగా పెట్టుకొచ్చినాను దేవ ఓమే ఆ మేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికి వైరస్ బాధితులకి అందరికీ ఆరుగొల శిస్తలందరికీ ప్రతి సంఘానికి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండి కాక ఆమె